అసలాంకం వరమతుల వరకూ అల్లుల రబ్బుల్ ఆలమీన్ వలాఖిబతుల్ ముత్తీన్ వలాత వంలా సయ్యుల్ ముసలీ నబీనా ముహమ్మద్ వాలా అలిహి వసహిహి అజమాయిన్ అమ్మాబాద్ మహాశివులారా మరణానంతర జీవితం అనే అంశంలో మీకు స్వాగతం మరణానంతర జీవితం అనే అంశంలో ఒక ముఖ్య శీర్షిక ప్రళయదినాన త్రాసు యొక్క ఏర్పాటు చేయడం అందులో కర్మలను కర్మ పత్రాలను ఆ కర్మలు చేసిన మానవుల్ని కూడా తూకం చేయబడటం దాని గురించి మనం ఎన్నో వివరాలు విని ఉన్నాము అయితే ఇందులోనే ఒక ముఖ్య శీర్షిక త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి త్రాసును బరువుగా చేయు సత్కార్యాలు ఏమిటి మహాశివులారా ఇలాంటి విషయాలు మనం ఎక్కువగా చదవడం వినడం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ప్రళయ దినాన మన సత్కార్యాల త్రాసు బరువుగా ఉన్నప్పుడే మనం స్వర్గాల్లోకి ప్రవేశించగలుగుతాము ఒకవేళ మన సత్కార్యాల పళ్ళెం బరువుగా కాకుండా తేలికగా ఉంటే అల్లా కాపాడుగాక మనందరిని రక్షించుగాక నరకంలోనికి వెళ్ళవలసి వస్తుంది అందుకొరకు ఈనాటి నుండి మనం అల్లా యొక్క దేవల్లా ఏ సత్కార్యాలు ప్రళయదినాన మన త్రాసును బరువుగా చేస్తాయి ఆ సత్కార్యాల గురించి ఇన్షాల్లా తెలుసుకుందాము ఇందులో మొదటి విషయం ఇహ్లాస్ అంటే సంకల్పశుద్ధి ఏ కార్యం ఎంత ఎక్కువగా సంకల్పశుద్ధితో కూడుకొని ఉంటుందో అంతే ఎక్కువగా దాని పుణ్యం పెరుగుతుంది ఎంత పుణ్యం ఎక్కువగా పెరుగుతుందో అంతే పల్లెంలో సత్కార్యాల త్రాసులో అది బరువుగా ఉంటుంది ఎవరైనా ఎంత పెద్ద సత్కార్యం చేసినా అది చూడడానికి ఎంత గొప్పగా ఉన్నా సంకల్ప సంకల్పశుద్ధి కలిగి లేకుంటే అది కేవలం అల్లా యొక్క సంతృష్టి కొరకు చేయబడకుంటే దాని యొక్క సత్ఫలితం మనిషికి ఏమాత్రం దొరకడమే కాదు ఏనాడైతే మనిషి దాని సత్ఫలితం పొందుదాము అని ప్రలోకాన హాజరవుతాడో అప్పుడు దుమ్ము ధూళి వలే అది వృధా అయిపోతుంది ఏమి ఫలితము మనిషికి లభించదు చూడడానికి ఏ లోకంలో అతను ఎంతో కష్టపడ్డాడు చూడడానికి ఆ కార్యం చేయడానికి అతను ఎంతో శ్రమించాడు కానీ సంకల్పశుద్ధి లేని వల్ల దాని పుణ్యం తుడుచుకుపోతుంది సత్ఫలితం లేకుండా చేస్తుంది మనం చేసే కర్మలకు సత్ఫలితం కూడా ఎక్కువగా లభించి త్రాసులో దాని బరువు పెరగాలంటే మనం ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారి ద్వారా రుజువైన కొన్ని హదీఫులను వింటే మరింత మనకు ప్రతీ కార్యం చేయడంలో సంకల్పశుద్ధి ఎంత అవసరమో దాని యొక్క విలువ ప్రాముఖ్యత తెలిసి వస్తుంది అబూ ఉమామా బాహిలీ రజల్లాహు అను ఉల్లేఖించిన హదీసులో ఉంది ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలీ విసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించాడు ప్రవక్త ఒక వ్యక్తి యుద్ధంలో పాల్గొన్నాడు కానీ అతని ఉద్దేశం ఏమిటి అతను పేరు ప్రఖ్యాతలను పొందాలి మరియు అల్లాహ్ వద్ద సత్ఫలితం కూడా పొందాలి ఈ రెండు ఉద్దేశాలున్నాయి ఇహలోకపు పేరు ప్రఖ్యాతులు ఇక్కడ ప్రజల నుండి మెచ్చుకోబడటం మరియు పరలోకంలో అల్లా నుండి పుణ్యాన్ని పొందడం అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం సమాధానమిస్తూ ఇలా చెప్పారు అతనికి ఎలాంటి పుణ్యం లేదు ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు అదే ప్రశ్న ప్రవక్త మళ్ళీ అలాగే చెప్పారు ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు మూడోసారి అప్పుడు కూడా ప్రవక్త మాలహహు షై అతనికి ఎలాంటి పుణ్యం లేదు అని చెప్పారు మళ్ళీ ఆ తర్వాత తెలిపారు అంటే సంకల్పశుద్ధితో మరియు కేవలం అల్లాహ అభీష్టాన్ని పొందే ఉద్దేశంతో చేయబడిన సత్కార్యాన్ని మాత్రమే అల్లాహ స్వీకరిస్తాడు గమనించారా ఏ సత్కార్యంలోనైతే మనిషి అల్లాను కాకుండా ప్రపంచ పేరు ప్రఖ్యాతులు ఇంకా వేరే ఉద్దేశాలతో ఏదైనా కార్యం చేస్తాడో దానిని అల్లాహ వద్ద స్వీకరించబడదు అల్లాహ్ దానిని స్వీకరించడు ఈ హదీ నిసాయి మరియు తబ్రాని కబీర్లో ఉంది షేఖ్ అల్బానీ రహిమహుల్లా గారు సహెహుల్ జామీలో ప్రస్తావించారు హదీఫ్ నంబర్ పద్దెనిమిది యాభై ఆరు ఈ విధంగా మహాశివులారా సంకల్పశుద్ధి యొక్క ప్రాముఖ్యత మనకు తెలిసి వస్తుంది అందుకొరకే అబ్దుల్లా బిన్ ముబారక్ రహిమహుల్లా చెప్పేవారు ఒక చిన్న కార్యాన్ని సంకల్పశుద్ధి ఎంతో గొప్పదిగా పెద్దదిగా చేయవచ్చు అదే ఎంతో పెద్ద కార్యాన్ని సంకల్పం మరీ చిన్నదిగా చేయవచ్చు అలాగే మైమూన్ బిన్ మెహ్రాన్ అనేవారు మీ ఆచరణలు ఉన్నవే చాలా తక్కువ ఆ తక్కువ వాటిని మీరు సంకల్పశుద్ధితో చేయండి ఇలా గొప్ప సత్కార్యాలు పొందవచ్చు హజరత్ అబూ సయిద్ ఖుద్రీ రజ్యల్లాహోతాలాను ఉల్లేఖించిన ما روك حديث ميروش ردها قابلنا عندي فروقت صلى الله عليه وسلم تلبي يا رو الصلاة في جماعة تعدل خمسا وعشرين صلاة فإن صلاها في فلاة فأتم ركوعها وسجودها بلغت خمسين صلاة الله أكبر وكوكتي తాను ఇంట్లో చేసుకునేదానికి బదులుగా జమాత్తోని చేసుకున్న నమాజుకు ఇరవై ఐదు రేట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది కానీ ఎవరైనా ఎడారిలో ఉన్నాడు అక్కడ తాను ఒంటరిగానే ఉన్నాడు అయినా అతను నమాజ్ సమయం అయిన వెంటనే ఉత్తమ రీతిలో రుకు చేస్తూ సజ్జ చేస్తూ నమాజ్ పూర్తి చేశాడంటే అతనికి యాభై రేట్లు ఎక్కువగా నమాజు పుణ్యం లభిస్తుంది సుహానల్లాహ్ అల్లాహ్ ఇంత గొప్పవాడు ఇంత గొప్ప పుణ్యం ప్రసాదించేవాడు జమాత్తో చేసే నమాజు కన్నా ఎవరైనా ఎడారిలో ఉండి ఒంటరిగా చేశాడంటే అతనికి యాభై రేట్ల నమాజు పుణ్యం ఎందుకు ఎక్కువ లభించింది ఎందుకంటే అతను ఒంటరిగా ఉన్నప్పటికీ ఎడారిలో ఉన్నప్పటికీ ఎవరు అతనికి గుర్తు చేసేవారు లేనప్పటికీ నమాజ్ చేస్తున్న విషయం అతని యొక్క నమాజును చూసేవారు అక్కడ ఎవరూ లేరు కానీ అయినా అతను ఎందుకు నమాజ్ చేశాడు అక్కడ కేవలం అల్లా సంతృప్తి కొరకు చేశాడు అల్లా అభీష్టాన్ని పొందడానికి మాత్రమే చేశాడు అందుకని అల్లాహుతాలా అతని యొక్క ఈ సత్కార్యానికి అంటే నమాజ్ యొక్క పుణ్యం యాభై రేట్లు ఎక్కువగా ప్రసాదిస్తాడు ఈ విధంగా మహాశివులారా సంకల్పశుద్ధి ఎంత గొప్పగా ఉంటుందో అంతే ఎక్కువగా మనకు లాభం కలుగుతుంది సంకల్పశుద్ధి మన త్రాసును బరువు చేసే సత్కార్యాల్లో అతి ముఖ్యమైనదన్న విషయం మనం వింటూ ఉన్నాము దీనికి సంబంధించిన రెండు హదీతులు విన్నాము మూడవ హదీత్ ఇలా ఉంది హజరత్ أبو هريرة رضي الله عنه لكن جارو فروقت صلى الله عليه وسلم تلبيارو بينما كلب يطيف بركية كاد العتش أن يقتله إذ رأته بغية من بغايا بني إسرائيل فنزعت موقها فسقته فغفر لها به إي حديث صحيح بخاري لوني دي حديث نمبر మూడు నాలుగు ఆరు ఏడు మరి సహీ ముస్లింలో కూడా ఉంది హదీత్ నంబర్ రెండు రెండు నాలుగు ఐదు ఒక సందర్భంలో ఒక కుక్క బావి చుట్టూనా తిరుగుతూ ఉంది దాహంతో చనిపోతుందా అన్నటువంటి పరిస్థితి దానిది కానీ నీళ్ళు త్రాగడానికి దానికి ఏ అవకాశం కలగటం లేదు అప్పుడు బనీస్రాయిల్లోని ఒక వ్యభిచారిని ఆ కుక్క యొక్క పరిస్థితి చూసి తన యొక్క తోలు సాక్స్లో నీళ్లు నింపి వచ్చి ఆ కుక్కకు త్రాపించింది ఈ పుణ్యం కారణంగా ఆమెను క్షమించడం ఆమె చేసిన తప్పును క్షమించడం జరిగింది అయితే మహాశివులారా ఈ హదీసు వ్యాఖ్యానంలో ఇమామిబును తైమియ రహమతుల్లా అలీ వ్యాఖ్యానించిన మాట ఎంతో గొప్పగా ఉంది అదేమిటంటే ఎవరైనా వ్యభిచారం చేసి ఏదైనా జంతువుకు నీళ్లు త్రాపిస్తే ఆ పాపం క్షమించబడుతుంది అన్న భావం ఇందులో లేదు భావం ఏంటంటే ఆ సందర్భంలో ఆ స్త్రీ ఎంత సంకల్పశుద్ధితో ఈ కార్యం చేసిందో అది అల్లాహకు చాలా నచ్చినది అందువల్ల అల్లాహుతాలా ఆమె యొక్క ఆ వ్యభిచార పాపాన్ని కూడా మన్నించేశాడు సంకల్పశుద్ధి యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ తెలపడం జరుగుతుంది ఈ విధంగా మహాశివులారా ఎంత సంకల్పశుద్ధి ఎక్కువగా ఉంటుందో ఎంత అల్లా అభీష్టాన్ని పొందడానికి మనం సత్కార్యాలు చేస్తామో నమాజు కాని దాన ధర్మాలు కాని ఉపవాసాలు కానీ తల్లిదండ్రుల పట్ల సద్వర్తన కాని ఎవరికైనా ఏదైనా అప్పు ఇవ్వడం కానీ మార్కెట్లోకి వెళ్ళి ఏదైనా సామాను కొనడం కానీ ఏ కార్యం మనం చేసినా ఎవరైనా చూసేవారు మెచ్చుకోవాలని మనల్ని ప్రశంసించాలని మన పొగడతలు చెప్పుకోవాలని కాదు కేవలం అల్లాహ మన ద్వారా ఇష్టపడాలి ఆయన సంతృష్టి పడి మనకు ఆయన తన స్వర్గాలలో ప్రవేశించాలి అన్నటువంటి సదుద్దేశంతో ఏ కార్యం చేస్తామో ఆ కార్యం యొక్క సత్ఫలితం దాని యొక్క రేటు ఎంతో గొప్పగా పెరుగుతుంది ఈ విధంగా అది ప్రళయ దినాన మన త్రాసులో ఎంతో బరువుగా ఉంటుంది ఇక మహాశైలారా ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేసే సత్కార్యాలలో రెండవది సత్ప్రవర్తన గుడ్ క్యారెక్టర్ ఈ సత్ప్రవర్తన ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం అది త్రాసులో ఎంతో బరువుగా ఉంటుంది అని మరియు సత్ప్రవర్తన సత్ఫలితం మనిషికి ఎంతో గొప్పగా లభిస్తుంది అని ఎన్నో హదీసుల్లో స్పష్టపరిచారు తినిమిది సునన్ అబిదావుద్ సునన్ బైహకీ ఇంకా వేరే హదీఫ్ గ్రంథాల్లో ఉంది ఈ హదీస్ మరియు షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహ్యుల్ జామేలు దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ ఐదు ఆరు మూడు రెండు హదీస్ ఏమిటంటే మా షై ఉన్ హసన్ ప్రానా దాసుని త్రాసులో విశ్వాసుని త్రాసులో ఉత్తమ నడవడిక కంటే మరేది కూడా ఎక్కువగా బరువుగా ఉండదు గమనించారా సత్ప్రవర్తన కంటే ఎక్కువ బరువుగా విశ్వాసి త్రాసులో ప్రలేదినాన మరే వస్తువు కూడా ఉండదు ఆ తర్వాత ప్రవర్తన సలహుస్ తెలిపారు మరియు నిశ్చయంగా ఎవరైతే అశ్లీలం పలుకుతారో ఎవరైతే దుర్భాషలాడుతారో ఎవరితోనైనా మాట్లాడుతూ తన నాలుకతో ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అసహించుకునే విధంగా మాట్లాడుతారో అలాంటి వారిని అల్లా అసహించుకుంటాడు అలాంటి వారిని అల్లా ప్రేమించడు అల్లాహో అక్బర్ ఈ విషయాన్ని గమనించండి ఒకవైపున సద్వర్తన త్రాసులో ఎంత బరువుగా ఉంటుందని చెబుతున్నారో మరోవైపున మనిషి సద్వర్తనకు వ్యతిరేకంగా ఒకరితో మాట్లాడే సందర్భంలో దుర్భాషలాడడం కానీ ప్రజలతో మాట్లాడే సందర్భంలో వారు అసహించుకునే విధంగా వారితో ప్రవర్తించడం కానీ ఇది అల్లాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు అలాంటి వారిని అల్లా అసహించుకుంటాడు మరొక హదీజ్ ఇమాం బుఖారి రహమతుల్లా అలై అదవుల్ ముఫ్రద్లో ఇమామ్ బైహకీ తన సునన్లో మరియు షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహఈబ్న హిబ్బాన్లో కూడా పేర్కొన్నారు సహిబ్బాన్ యొక్క హదీస్ నంబర్ ఐదు ఆరు తొమ్మిది ఐదు మన్తియ హిన్ ఫకద్ల్ ఖైరకుల్ ఎవరికైతే మితక వైఖరి మృదుత్వం ప్రసాదించబడినదో అతనికి అన్ని రకాల మేలు ప్రసాదించబడినట్లే మరియు మృదుత్వం సద్వర్తనలో లెక్కించబడుతుందన్న విషయం మీకు తెలుసు ఆ తర్వాత భక్త సల్సన వారు తెలిపారు మరి ఎవరైతే మెతక వైఖరి యొక్క కొంత భాగాన్ని పొందలేదో ఎవరైతే మాట్లాడే సందర్భంలో ఒకరితో ఏదైనా అవసరం ఉన్నప్పుడు అతను మెతక వైఖరి అవలంబించడో అతడు అన్ని రకాల మేళ్లను కోల్పోయాడు ఆ తర్వాత ప్రవర్త సలహా అలెస్ల్లం ఇలా తెలిపారు అయిల్ హస్నుల్ హులుక్ ప్రళయ దినాన విశ్వాసుని త్రాసులో అత్యంత బరువైన వస్తువు సద్వర్తన మరియు అల్లాహు తాల దుర్భాషలాడేవారిని ఇతరులకు ఇబ్బందికరంగా మెదల వారిని అసహ్యించుకుంటాడు అయితే మహాశైలారా ఈ హదీసు ద్వారా కూడా మనకు సద్వర్తన యొక్క ఘనత సద్వర్తన త్రాసులో ఎలా బరువుగా ఉంటుందో తెలియడంతో పాటు సద్వర్తనలోని ఒక అతి ముఖ్యమైన భాగం ప్రజలతో మనం మాట్లాడే సందర్భంలో కానీ వారితో ఏదైనా మన వ్యవహారం ఉన్నప్పుడు మెతక వైఖరి అవలంబించడం మాట్లాడడం వారితో మెతక వైఖరి వారిపై ఎలాంటి కఠినత్వం అనేది పాటించకపోవడం ఇది మన కొరకు మేలు అయితే మహాశివులారా ఉత్తమ నడవడిక కొందరికి అలాగే స్వాభావికంగా ప్రకృతి పరంగా అల్లా వైపు నుండి ఇవ్వబడుతుంది కానీ మరికొందరు దానిని అవలంబించుకోవలసి వస్తుంది దానిని అవలంబించుకోవడానికి కొన్ని విషయాలు నేర్చుకోవలసి వస్తుంది అయితే మనం కూడా సద్వర్తన అవలంబించాలంటే అధికంగా కురాన్ పారాయణం చేయాలి సద్వర్తన యొక్క ఘనత సంబంధించిన ఆయతులు హదీసులు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి సద్వర్తనకు వ్యతిరేకంగా మెదులితే అల్లా ఎలా మనల్ని కోపగించుకుంటాడో దానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి ఇంకా సద్వర్తన మనలోకి రావాలి అంటే అడప దడప బీద వాళ్ళతో కూడా మనం కూర్చోవాలి పేదవాళ్లకు తోడుగా ఉండాలి మరియు అల్లాతో అధికంగా దువా చేస్తు ఉండాలి అల్లాహతో అధికంగా దువా చేస్తు ఉండాలి ఓ అల్లా నా యొక్క ఈ సృష్టి ఎంత అందంగా నీవు సృష్టించావో నాయక సద్వర్తనను కూడా నీకు ఇష్టమైన విధంగా అంతే మంచి విధంగా సరిదిద్దు అలాగే ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం అల్లాహుమహల్ అహ్లాఖిల్లీ అని అలాగే అంతేకాదు సలహాలు చెప్పారు విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం కలవారు ఎవరంటే ఎవరైతే అతి ఉత్తమమైన సద్వర్తన అవలంబిస్తారో వారే ఉత్తమమైన విశ్వాసులు ఇంకా ప్రవక్త సలల్లాహు అలీ వసలం అదే హదీధులో తెలిపారు సోమి వద్వర్తన అనేది ఎల్లప్పుడూ ఉపవాసాలుంటూ ఎల్లప్పుడూ నఫిల్ నమాజులు చేసుకుంటూ ఉండేవారి స్థానానికి కూడా చేర్పిస్తుంది అల్లాహో ఇంత గొప్ప విషయమో నమాజు చేసే వ్యక్తి తన మనోవాంఛలకు వ్యతిరేకంగా పోరాడి అల్లా సన్నిధానంలో నిలబడతాడు ఉపవాసం ఉండే వ్యక్తి తినాలి త్రాగాలి అనే తని మనోవాంఛలకు కోరికలకు వ్యతిరేకంగా పోరాడుతూ అల్లా అభీష్టాన్ని పొందడానికి ఉపవాసం ఉంటాడు కాని ఎవరైతే సద్వర్తన అవలంబిస్తారో అతను ఒకే ఒక మనస్సుతో కాదు ఎన్నో రకాల మనస్సులతో మనుషులతో వేరు స్వభావాలు గల వారితో మాట్లాడుతూ కూడా వారితో తన వ్యవహారాలు ఎన్నీ ఉన్నా కానీ అతను ప్రతీ ఒక్కరితో ఉత్తమ నడవడిక మెతక వైఖరి మృదువు యొక్క మాట ఈ విధంగా అతను అందరితో కూడా మంచి విధంగా మెలుగుతాడు అందుగురించి వ్యక్తిగతంగా నఫిల్ నమాజులు నఫిల్ ఉపవాసాలు ఉండే వ్యక్తి కంటే ఎక్కువ గొప్ప స్థానం ఈ సద్వర్తన అవలంబించే వ్యక్తిది ఉంటుంది అల్లాహ్ మా అందరికీ కూడా నీవు సద్వర్తన అవలంబించుకునే సద్భాగ్యం ప్రసాదించు అల్లాహు మహ్దీనా లి అహ్సన్ ఇల్ అహ్లాక్ వల్ అహమాల్ వల్ అహ్వా లాహదిలి అహ్సన్హా ఇల్ وصرف عنا سيئها لا يصرف عنا سيئها إلا أنت اللهم إنا نعوذ بك من منكرات الأخلاق والأعمال والأهواء وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمه الله وبركاته